ఇత్ర నాలుగు వందల పద్నాలుగు నేనై విడువవద్దు తానై తగులవద్దు తానే తానై ఉంటే తగులెల్లనూడు పొద్దు పొత్తు హరి తలపున తలపోయగ బుద్ధికైన పలుచేతలు ఉన్న వెళ్ళమరచును నితిరింసువాని చేతి నిమ్మ బుద్ధితో కర్మములు గొప్పున జారిపోవును పలుమారు పురుషేవ పరగగా పరగగా చలివాసీం ఆత్మవిజ్ఞానము పొడచూపు కలగన్నవాడు మేలుకనిన కలవలనే పలు సంసారములెల్లా భావనలైవుండును పక్కన శ్రీవేంకటేశుపై భక్తి ఒడమగా అక్కజపు ఇహపరాలరచేత్తివి అవును సొక్కపు పరుషమంటిం చొంపుగాని లోహము నిక్కబైడైనట్టు నిరుశల్లదొలగును